స్తోత్రం ప్రభా పరిశుద్ధుగా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి మహోన్నతుడా సర్వనతుడా నీకు ఎంతో వర్ణాలిస్తా నీకులు స్తోత్రమైనా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నావు ప్రభా అను ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడుతూ మీ కృప విముడి కృపానుగ్రహిస్తునైనా ప్రతి దశలోనైనా మీరు మాకు బలాన్ని అనుగ్రహిస్తున్న అర్పిస్తున్న విధానం బట్టి నీకు ఎంతో వర్ణాలిస్తాయా నీకే స్థుతులు స్తోత్రాలు మీరే మా నిరీక్షణ మీరే మాకు ఆధారమైన సర్వ సంపూర్ణత మీలోనే ఉండి ప్రవ్వ కాబట్టినైనా మీ ఆశ్రయిస్తామైనా ప్రతి బలహీనత నుంచి మాకు బలపరచండి సొమ్మ చెల్లెవారిని అలసిపోయిన వారిని ప్రవ్వ బలహీనను బలపరిచే గొప్ప దేవుడు ప్రవ్వ నా మీ బలం మాకు అందరికి అనుగరించమంటూ అదిష్టమైన ముఖ్యంగా సిస్టర్కి అనుగరించి బలపరచమంటూ గొప్ప దేవ ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేసిన గురించి మీ కొరకు సాసన పెట్టుకోండి ఈ యొక్క మధ్య కనసంలోనైనా మీ సన్నిధికి ఇష్టమైన మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా హృదయాల ప్రభావ మీకు అంగీకారం సాయపడండి ప్రతి దశలోనైనా ఓ ప్రభావం మీకు విధేయత చూపించే బిడ్డలగా మమ్మల్ని తయారజ ప్రార్థిష్టం ప్రతి బలహీతను కొట్టివేసి బలపరిచి నూతనమైన అభిషేకం మాకు కనిగిరించండి పాటలదారు మాట్లాడండి రాణబెడతారుగా నడిపించినైనా ఈ ఆరది అంతట్లో మీరే నడిపించి నీ నామానికి మై తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెపడు సిద్ధపడుదాం సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకై సిద్ధ మనసు తొడిగి సమాధాన సువార్థం చాటిదం సిద్ధం మనసును చోళు తొడిగి సమాధాన సువార్థం చాటేదం సమాధాన సువార్థం చాటిదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిదికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై ప్రతి ఉదయము నా ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవుతును జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వీచియుందు ప్రతి ఉదయమున ప్రార్థనతో నీ సన్నిధికి సిద్ధమవును జీవము కలిగిన వాకులకై నీ సన్నిధిలో వేచి ఉము సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్థం చాటేదం సిద్ధ మనసును జోలు తొడిగి సమాధాన సువార్థం చాటేదం సమాధాన సువార్త చాటిదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయ ప్రభు కొరకై సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో ను అన్ని వేల ఎందు ప్రభుయేసుని ఘనపరచుచు కీర్తించు సత్కార్యముకై సిద్ధపడి పరిశుద్ధతతో ఉన్న వేళల ఎందు ప్రభుయేసుని ఘనపరచు కీర్తిము సిద్ధ మనసును చూడికి సమాధాన సువర్తం చాటిదం సిద్ధం మనసును చూ సమాధాన వార్త చాటిదం సమాధానసు వార్త చాటిదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం ప్రభుయేసు సన్నిధికై సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకై బుద్ధిని కలిగి ని కడకై మెలకువతో నేనుందును నీరాజసు వార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపరచును బుద్ధిని కలిగి నిరాకడకై మెలకువతో నేనుందును నిరాజసు వార్తను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపరచును సిద్ధం మన సులు తొడిగి సమాధాన సువార్థం చాటిదం సమాధాన సువార్థం చాటిదం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయం ప్రభు కొరకై అయ్య ప్రే చేసుకున్నాం సోదం ఏసోప్రభ వాక్యం నేర్చుకున్నా మీరే మాతో మీరు మాట్లాడండి నా దివానికి పరిశుభ్ర దేవ నీతి మంతుల మాత్ర శక్తి మంతుల ఆశ్చర్య కోరాల నా దివానికి అరలియా మా జీవితంలో ఎంతో ఆశ్చర్యకరం చేస్తు ప్రభ నీ శాక్తి మా మనసు తీసి మీ మనసు దిని అరలియా నాతో మాట్లాడండి హరలియా నా మా మనసు ఇప్పండి చెప్పమని ప్రార్థించాము అరలియా ఎనగల ప్రభ అయినన్ను నా సేవకుడుగు యాకోబు ఏర్పరచుకోన ఇస్రాయే వినము ఇక్కడ చూస్తున్నాను అయినను నా సేవకుడు యాకరుడు నేను ఏర్పరచుకున్నా ఇజ్రాయెల్ నను అలా ఇక్కడ చూస్తే రెండు గుంపులు చూస్తున్నాం మనం సేవకుడు ఇజ్రాయల్ అనే ఏర్పరుచుకున్నా అంటే ఇజ్రాయల్ అంటే చూస్తే మనం చూస్తే ఎప్పుడు మనం ఆత్మీయ ఇజ్రాయల్ దేవుడు మార్చుకున్నా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాం యాకృతోని ఇక్కడ ఇజ్రాయల్ ఇంకేం మాట్లాడు ఇక్కడ చూద్దాం నిన్ను శృతించి అంటే దేవుడు మనకేం చేసినట్ట దేవుడు మనకు చేసిన చూస్తే మన దావితే అంటాడు అలాడి ఆ చూస్తే ఆ గర్వంలో ఉంటాడు దావితే అని చెప్తాడు ఆ చూసి గర్భంలో పిండము చూసి ఉంటాడు నీ కార్యం ఇంత ఆశ్చర్యకరం దీవుడు నిన్ను శృతించి నిన్ను శృతించి గర్భంలో నిన్ను నిర్మించి అలాంటి గర్భంలో ఎవరు ఏసుప్రవే కదా మనందరినీ నిర్మించింది ఏసుప్రవే కదా ఈ వాక్యం క్రైస్తూ తెలుసలేదు కనుక మన కేసిన మన ప్రభే అలాడియా ఇచ్చే గొరవం బహుమానం ఇచ్చి కదా తీర్థనం అలా చూసి చూస్తున్నాడు నీకు రావాలా నిన్ను సహాయం చేసిన యహోవా ఇలాగా సెలవిస్తున్నాడు అలాంటి ప్రతి సహాయం చేస్తున్నాడు కానీ తన బిడ్డలు ఏమి సహాయం కొడుకోవాలా ఆయన మార్గంలో నడుకున్న భయం జీవితం కొడుకోవాలా అలా చెప్పండి ఇక్కడ చేస్తు సహాయం చేసిన యహోవా చెప్తున్నాడు హరలియ దేవుడు మనకు మన పుట్టకముండే సాయం ఆయన చేస్తుంది మన తెలియకుండా ఇప్పుడు మనం వాక్యం ద్వారా చూసి తెలుసుకుంటాం యహోవా ఇంకేమంటాడు నా సేవకుడు యాకోబు నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న తిరువును భయపడకము భయపడకుము హిందుకు భయం వస్తుంటే మనం చూసే యాకోబు రాణి పత్రిక ఇందుకు భయం వస్తుంటే వాళ్ళ దేవుని యొక్క ప్రేమలో సంపూర్ణ లేకుండా భయం ఎట్టు ఒక దండలాంటివి ఉండదంట భయం అల ఒక భయం భయం మనం శరీరం ఉంటే భయం ఎంటారు ఉంటది ఎప్పుడు భయం అది ఎంట అంటే ఉంటది ఎందుకు పాపం కూర్చుంటది కదా అది ఎంటారు దేవుని ప్రేమలో మనం సంపూర్ణ ఇప్పుడు మనం భయపడడం మరణం భయపడడం మనం అలా మన పౌరు భక్తులు అంతగా ఎదిగినడు పౌరు లాస్ట్ వ్యక్తి కదా పదకొండుగా పండుగ వ్యక్తి లాస్ట్ పౌలు ఆ అపస్ అంటే బ బలపరిచినాడు సేవలు పోయి అంతగా బలపరిచి తిరిగి ఉరిగి చేసి దేవుని వాక్యంలో మన ఎక్కడైతే ఎక్కడ దేవుని ఆత్మీయ నడిపించి లెక్కని వాక్యం అయిన దేవుడు ఆయనకు బయలుపరిచి వాడుకున్నాడు అప్పటిదాకా ఏం చేసినా వాళ్ళెంతా తిరిగిన బరణ మన బాలవు తిరిగి ఎంతగా ఆత్మీయ బలపరిచినాడు అసలు ఇప్పుడు చూసే మనం వాక్యంలో బలపరిచే టైం ఇవ్వడు మనం చెప్పాలంటే ఫస్ట్ మనం బలపరచాలా ఆత్మీయలు ఎదిగాల అలాగ మన అందరినీ సత్యం గ్రహించాలా దాన్ని ప్రకటించాలా అప్పుడు సైతం రాజు కూల్తది వాళ్ళు లేకుండా ఎప్పుడు మనకు భయం పెంటే ఉంటాడు ఇంకేమంటాడు కదా నేను దప్పికొని వాళ్ళ మీద నీళ్లను దప్పికొని వాళ్ళ నీళ్లను భూమి మీద జల ప్రావాహ జలములను కుమరించను అలాగే ఇక్కడ చూస్తే దప్పికొనంటే దానం ఉన్న వాళ్ళ నీళ్ళు అంటే మనం చూస్తాం కదా సాధి వాచ్ అలాగే భూమి భూమి అంటే భూమి వాళ్ళ మీద కుమ్మరిస్తున్నాడు ఇంకేమంటాడు సంతతి మీద నా ఆత్మను అలా నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించను అలా సంతతి మన ఆత్మ మన సేవలు వస్తే వాల్వి మన దేవుని వాక్యం చూస్తే వాళ్ళవి ఏం దేవుని ఆత్మ కుమ్మరం పడుతుంది అలా అదే ఇక్కడ చూస్తే ఇంకేమంటు ఇంకా నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను అనలియాడు ఎవరు రక్షణ పాలి వస్తారు వాసన పొందుతారో ఆత్మీయ సంగీతం వాళ్ళని ఆశీర్వాదిస్తారు ఆశీర్వాదం జ్ఞానంలో ఎదుగుతారు వాళ్ళు దేవున జ్ఞానం వాక్యమే ఇది ఆశీర్వాదం ఇంకేమేమంటాడు ఇక్కడ నీటి కాలువల యోట చెట్లు నీరను నీరవా చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదరు అలలియా వారు ఎదుగుదరు ఆత్మీయ సంగీతం ఎదుగుదరు అలలియా ఇక్కడ చూస్తే బా ఎదుగుదూరు అని దేవుడు ఇక్కడ వాగ్దం చేస్తున్నాడు అసలు చూస్తే మన ప్రభుకోసం కదా ఏమంటాడు వాళ్ళు ఎదుగుదరు నీటి కాలు మనం చూస్తాం దావి తీరు నాలుగు గుంపులు చూస్తాం కదా మన నాలుగు గుంపు ఒక గుంపు ఏముంది లాస్ట్ గుంపు దివారాత్రి దానం చేసే వాళ్ళు నీటి తన ఫలం ఇచ్చే ఉండను వాళ్ళు చేసినంత సఫలమౌను అని వాక్యం ఇక్కడ ఏమంటాడు చూడ నీటి నాటబడిన నీర చెట్లు ఎదిగినట్లు మరి ఒకడు యహోవాడనని తన చేతితో రాసి ఇస్రాయేలీలను మారు పేరు పెట్టుకును ఇస్రాయేలీల రాజైన వారికి విమోచకుడైనా విమోచకుడైనా సైన్యములకు అధిపతి ఇలాగ సెలవిస్తున్నాడు అల ఇలాగే సెలవిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నేను మొదటి వాడను అలవాడను కడపటి వాడను అలా మొదటి వాడు నేను తప్ప ఏ దేవుడును లేడు అల నేను తప్ప ఏ దేవుడు దేవుడు ఒకటే అని ఇక్కడ చెప్తున్నాడు పాతని వల్ల చెప్తున్నాడు అలలియా చెప్తే ఆది అందరం నేను అలలియా మళ్ళ ఒక ఇల్లుకు మళ్ళా గ్రూప్ ప్రవేశ అయింది ఇక్కడ ప్రవీణ్ ఒక బ్రదర్ ఉన్నాడు పిల్లలు చిన్నత పైన లాస్ట్ లా లాస్ట్ లో ఆ పాస్తున్న బ్రదర్ పేరు ఆయన చేస్తూ తల్లి కుమార పరశుద్ధాత్మని ఆ గ్రూమ్ ప్రవేశిస్తున్నారు అయితే బ్రదర్ మీరు వచ్చింది కదా లాస్ట్ ఏం చేస్తున్నాను మీరు ఒక గురు ప్రవేశమంటే నేను చేసిన భూమికి ఆకాశం పైన నామం ఏ సీసిన ఇంటికి నేను ప్రవేశిస్తున్నా అని నేను ఏం చేసిన రివి ఇంకటి వాళ్ళు చెప్పిన వాళ్ళందరు విన్నారు కానీ వాళ్ళకి ఎక్కడో తాకబెట్టి పరిచింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ చెప్తుండ్రు కానీ చెప్పేది అర్థం ఏంది అది పేతులకు అర్థం చేసింది పరిశుద్ధాత్మ పేత చేసి పేతులు ఏం చేస్తు డైరెక్ట్ ఏ సమ చెప్తున్నాడు ఏసుకేసినాములా మీరు మాను మనుషుల నిమిత్తం ఏ మీరు బాప్సం పొందండి అలా వాళ్ళకి అంతవరకు ఉంది కనుక కానీ వాళ్ళ భయపూ సాగుతున్న కనీ వివరిస్త ఆయన చెప్పేస్తున్నా బస్ అంతరం ఊహించిండ్రు వెళ్ళిపోయిండు మనకి ఇచ్చిన కొంచెం బ్రదర్ మీరు కొంచెం ఇచ్చిండ్రు మీ అవకాశం మీకు వందలా బ్రదర్ అక్కడ నుంచి నేను చెప్పంటే ఇక్కడ చూసే ఆది నేను నేనే అని కానీ దేవుడు ఒక్కడే ఇక్కడ చూస్తే యాకు ఇక్కడ చూస్తే యాకు నమ్ముచున్నావు అలా ఇక్కడ చూస్తే దేవుడు ఒక యాక మీద బయలుపరచుంది ఆత్మధర చెప్తున్నావు యాక దేవుడు ఒకటే నువ్వు నమ్ముతున్నావు మంచిదే అలలి మంచిది ఇంకేమంటాడు దయ్యములను నమ్మి వణుకుచన్నవి అలలియ దయ్యముకు తెలుస్తున్నా దేవుడు ఒక్కటే దేవుడు ఇంకా దేవుడు లేడు అని ఈ దయ్యాలను ఏం చేస్తున్నా గడగడ అని దూచిస్తున్నా అంటే వాళ్ళకు అంతవరకు బయలుపరుచు మనకేమో ఇంతవరకు బయలుపరుస్తున్నాడు అలలియ అయితే ఇక్కడ చూస్తే అబ్రహం నుంచి చెప్తాడు యాక్ ఇరవై వచ్చిన ఒక్క నిమిషం వేర్ధుడ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కూర్చున్నావాని విశ్వాసము అలలి మళ్ళా నువ్వు నీదురా నీ క్రియ లేని విశ్వాసం ముఖ్యమైనది నిష్ అంటే మన విడుదలైపో విశ్వాసం కిరలేక ఉంది ఏమైంది అది నిష్ఫలమైంది ఫలం లేదు దాని చెప్తుండ్రు ఇక్కడ ఇంకేమంటాడు అబ్రాహ్ ను చెప్తాడు అవును బెదర్ మన పితృడైన అబ్రహాము మన పితృ అబ్రహము తన కుమారుడైన ఇసాకు ఇసాకును అలా తన కుమారు అయిన విశాఖను ఠం మీద అర్పించినప్పుడు అలా ఏమన్నా ఇసాకు కు చెప్తుంది కదా ఇషాక్ ఏకై కుమార్ బలిపీఠం అంటే ఇషాక్ చెప్తారు కదా తండ్రి మళ్ళీ ఇసాక్ అది ఆశ్చర్యకరం కనిపిస్తుంది ఇషాక్ చెప్తాడు అక్కడ నా తండ్రి గొర్రెపిల్ల ఎక్కడంది అంటే ఇసాక్ కు అబ్రహం ఎట్లాగా నేర్పిస్తున్నాడు ఈ దేవుని ధర్మద్ర వాక్యం అంటే దేవుడే చూసుకుంటాడు నాకు మాడా అక్కడ పోతుండే అక్కడ అప్పుడు చూస్తే ఇసాక్ ఎట్లా ఉన్నాడు సేమ్ చిన్న గొడపి లేకపోతే అంటే నీళ్లలో మన ప్రముఖా వలన అతి క్రియల వలన క్రియల వలన అతడు క్రియల వలన నీతి మంతులని తీర్పు పొందలేదా అలాంటి వలన నీతి మంతు మన క్రియలు పొందలేదా అని యాక చెప్తున్నాడు విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యశుద్ధి కలగ చేసిన అలా విశ్వాసం ఏం చేసినట్ట క్రియలతోని కార్యశుద్ధి చేసినట అల మనకున్న విశ్వాసం కొంచెం విశ్వాసం కార్యశుద్ధితో మన సంపూర్ణ విశ్వాసం ఎక్కువ క్రియ ఉండరా అలా రియా నువ్వు వాక్యం ఏం చేయాల నువ్వు ప్రకటించాలా నేను అంచుంచె విశ్వాసం ఎదుగుతో క్రియల మూలంగా అతని విశ్వాసము సంపూర్ణమైందని గ్రహించున్నావు కదా గ్రహిస్తున్నావు కదా అంటే క్రియాలు లేకుంటే ఏమైతుండే ఇప్పుడు గోపజనం అంటే ఏమైతుంది వాళ్ళ విశ్వాసం లేదు వాళ్లకు పోతున్న చర్చకు అలా ఈ తెసరాని పత్రిక చెప్తాడు తీయకపోయాడు అందరికీ విశ్వాసం ఉండదని చెప్తాడు పౌల భక్తుడు తెసరాని పత్రిక ఉంటుంది నేను తీయలే రాసుకునే ఏమంటే అందరికీ విశ్వాసం లేదు గోపజనంకి ఏంది ఏదో పోవాలా చేయాలా విన్నాలా తృప్తి కానీ ఎక్కడ ఏం చేస్తే ఫలించేలే కాకుండా ఆగిపోయింది అలాగే ఈ వాక్యాల పోతే వాళ్ళవి ఈ కింద భవన్ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు విశ్వాసంగా సంపూర్ణ సాగిపోతారు అలాగ నీతి మనతో జీవించను విశ్వాసం మూలంగా జీవించను కాదు వాళ్ళ విశ్వాసం ఏముంది ఆ ఆ వాళ్ళ స్వర్ణీతి మీద ఉండవు వాళ్ళ వాళ్ళ మీద ఉంది కనుక విశ్వాసం దేవుడి సంపూర్ణ లేదు కనుక ఈ గోవజనం మనం చెప్పి ఏం జర సంపూర్ణ వాళ్ళు నడిపిస్తే వాళ్ళవి విశ్వాసలే శిష్యులై ఇతరు వాక్యం వాళ్ళు ప్రకటించారు దేవుడు చిన్న వాక్యం తీసుకోండి శోదం యశ్వ్రభ నా దీవానికి బ్రహ్మ సాగు మా విశ్వాసం ఇంకా అభివృద్ధి పంచనీ నా దీవానికి అంచే ఎదుగాల యశ్వ్రభ నా దీవానికి అలాగే బుద్ధి జ్ఞానం సరస్వతం మీ దగ్గర ఉంది ఈ జ్ఞానంలో మేము ఎదగాల యశ్వ్రభ ఈ వాక్యం మాకు చెప్తున్న యశ్వప్రభ పేతుడి బయలుపరచుడు మాకు బయలుపరచుడు దేవుడు ఒక్కటే అవును యశ్వప్రభ అందరికన్నా పైన నావా చెప్పను అందరికైనా పైన నామం భూమి కన్నా ఆకర్షణ పైన నామం అంత బలమైన నామం సుప్రభ ఈ నామం మాకిచ్చిన ప్రభ ఇంకా వాక్యం దిక్కి ప్రణించాలా ప్రకటించాలా మేము దేవే భయపడద్దు సుప్రభ నా దీవాన్ని స్తోత్రం చేస్తు అంతగా ప్రభా నా ఎదుగుదా సాయం చేస్తున్న ప్రసంహ స్తోత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడానికి ఎంతో అన్న నిసే అన్న తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప దేవుడు ప్రభావ నా దేవా వాకింద ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావ మీరు ఏర్పరచుకున్న బిడలం ప్రవ ఇస్రాయల్ ప్రభా ఆత్మీయ ఇస్రాయల్గా మీరు మమ్మల్ని మార్చుకున్నారనైనా అంతరంగ మమ్మల్ని యూదులుగా మార్చుకున్నారు మా తల్లి గర్భంలో రూపింపక మునిపై మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారనైనా మీ దినముల ప్రభావ మరోసారి ప్రభావ మీ ఒక విషయం మీరు మా జ్ఞాపకం చేసి ఎంతగానో బలపర్చినైనా దేవానికి ఎంతో వర్ణాలు ఇస్తాయా నీకు స్థుతులు స్తోతాలు అర్పించుకున్న అయినా ఈ క్షణం మేము బ్రతికిన వంటి కేవలం మీ కృపనేనైనా ఎందు నిమిత్తమై ప్రభావ మీరు మమ్మల్ని ఇంతకాలం వరకు కాపాడిన ప్రభావ అది మేము అర్థం చేసుకోవాలా ప్రభ మా విశ్వాస జీవితాన్ని క్రియల రూపకంగా ప్రభావ దాన్ని మేము కొనసాగించుకోవాలా అబ్రహాము ప్రభావ క్రియల రూపకంగా అతని విశ్వాసం పనిచేసినప్పుడు అది కార్యశుద్ధి కలుగజేసింది ప్రభావ ఆ విశ్వాసం పరిపూర్ణంగా సంపూర్ణంగా మారింది ప్రభా మా విశ్వాసం అట్లా పరిపూర్ణంగా మారాలంటే మేము క్రియ చేయాలా ప్రభావ ఉన్న పతిదీ మేము అది క్రియల రూపకంగా దాన్ని కొనసాగించుకోవాలా మా విశ్వాసాన్ని బలపరుచుకోవాలా అనేక జీవితాల్లో ప్రభావ విశ్వాసాన్ని మేము నింపాలా ప్రభావ మీ వాక్యక రూపకంగా అలాంటి సేవలు మమ్మల్ని నడిపించండి మమ్మల్ని బలపర్చండి ఇప్పుడు మాకున్న విశ్వాసం సరిపోదు ప్రవ్వా ఇంకా ప్రవ్వ కొండలం పిలకలించే విశ్వాసం మాకు అనుగరించినైనా గొప్పది అలాంటి బలమైన తయారు చేయండి బలమైన విశ్వాసం మా కనిగరించండి మీరు మాకు అనుగరించి మన మీ కృప విముల కృప అనుగరించి బలపరచమని ప్రధిష్టమైన వాకిందరమతో మాట్లాడడానికి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయి నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్న సమస్త ఘనత మహిమ నీకు అర్పించుకుంటున్నామైనా గొప్పదేవారీతిగా ప్రవ రేణుకాశీస్ గురించి మేము ప్రాదిష్టమైన మనోజ్ వారి గురించి మేము ప్రాదిష్టమైన మీ కృపలో కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న కల్వరిశిలోనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రవ పత్తి అవయానికి రేణుకాశర్ యొక్క అవయవాలకు మేము గురించి ప్రాదిష్టమైన పత్తి అవయానికి సంపూర్ణమైన జీవాన్ని ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధనంలో సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికి లోకానికి మీరు వచ్చిన పత్తి అవయానికి జీవాన్ని ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తునాల మీరు ఆమోదించండి మీ జీవంతో నింపని ప్రవ ప్రతి అవయవాన్ని అనుగ్రించండి ప్రతి బలహీనతన ప్రతి చీకటి ను గర్దిస్తాను వేస్త్రీస్తున్నా హీ వెలుగుతో నింపండి ప్రవ్వా నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాసన పెట్టుకోండి ఈ నీతి ధైర్యంగా ప్రకటించ లేవనైతే బలపరచండి ప్రవ్వా సొమ్మచిల వారిని అలసిపోయిన వారిని మీరు ఓ ప్రవ్వా గొప్ప దేవుడు ప్రవ్వా ఓ ప్రభ నా తన్ని మీరే బలపరిచి నడిపించండి ప్రవ్వా మనోజన మీరు బలపరిచని మంచి ఆరోగ్యం తెచ్చేయండి పరలోకపు జ్ఞానం చేత ఇంకా వాక్యములు ఇంకా అంచెలంచులుగా మీ వాక్యములు మీ జ్ఞానములు ఎదగాల ప్రవ్వా ఆయన నూతనంగా మీరు అభిషేకి మీ సేవలు ఇంకా బలంగా వాడుకోండి గొప్ప ఉద్యమంతో నింపనే ప్రవ్వ నా దేవా మీ నూతన అభిషేకంతో నింపండి ప్రతి చోట మీకొరకు శాస్త్రం పెట్టుకొని విశేషమైన అద్భుతాలు తన సేవ జీవితం మీరు నడిపించి అనేకలు స్వస్థత పొందాల గొప్ప దేవ రీతి వచ్చేస్తాను అభిషేకించి మీరు వాడుకోండి కుటుంబం చుట్టూ అగ్ని కంచి ప్రతి చీకటి శక్తులు వేసిన వాళ్ళకి నా దేవ మీరే సహాయపడండి మంచి ఆరోగ్యం దయచేసి నామని మేము తెచ్చుకోండి ఈ ఆరాధనలో పాల్గొన్న మమ్మల్ని అందరినీ గొప్పదేవా మా కుటుంబాల చుట్టూ కంచి పెట్టండి ఇంకెంతమంది రాలేదు ఆ కుటుంబాల గురించి కాదిస్తాం బిడ్డల గురించి ప్రాదిస్తాం మీ కృపల జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ సేవా పరిచయం మీరు ఆస్తి గురించి పిల్లల చుట్టూ వాళ్ళ చుట్టూ అగ్ని కంచి పెట్టండి భయంకరమైన శ్రమల కాలంలో దుర్దినాలు మేము ఉంటున్నాం ప్రవ్వా ఎంతో కాలంలో ప్రభావ తను మాకు చూపించినారు కాబట్టి ఆయన పత్తి మేము ఎదుర్కోవాలా విజయం పొందాలా మేము ఓ ప్రభావ మేము ముందుకు వెళ్ళాలా ఈ లోకంలో మాకు శ్రమ ఉంటదన్నారు కాబట్టి పత్తి మేము చేయించి మేము ముందుకు పోవాలా అలాంటి సేవకులుగా అలాంటి విశ్వాస సహితమైన జీవితం నడిపించి మీకు వంద నాలు అయినా ఇస్రాయల్ గొప్ప కృతజ్ఞతలు చేస్తాయా ఇంతవరకు మన కాచి కాపాడానికి వంద నాలుసంలో ఏ రీతిగా ఎదగాల ఎట్లా మేము దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా ఉండిపోయే బిడ్డలు మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం వాక్యంలో సాక్ష్యం అభివృద్ధి పొందాలా మా శరీరాల్లో కూడా మేము బయట తిల్లాలని వాక్యాంశాలు ఇస్తుంది కాబట్టి సిస్టమ్ని ముట్టండి స్వస్థపరచండి డైజెస్టివ్ సిస్టమ్ని రెస్టారేషన్ దయచేయండి హీలింగ్ దయచేయండి శక్తిని దయచేసి చురుకుతరం దయచేసి బయటికి నడిపించండి సేవలు ఇద్దరు కలిసి సేవ చేయాలి అప్పుడు మనోజారిన్ని ఆశ్రయించండి స్వస్థత దయచేయండి వేగ సహాయపడండి బిజినెస్ సహాయపడండి అభివృద్ధి పరచండి ఎక్కువ ఆర్డర్స్ వచ్చిటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మీ శాం నడిపించి సురక్షిత ఇంటి చేర్చమని స్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ ప్రేసి క్రీస్తు కృపా సమధ నడిపి మనందరికి సదాకాలం తొడైన